కీర్తన రెండు వందల ముప్పై మూడు రాముడు లోకాభిరాముడు ఆముక విజనగరమందులవాడు జానకీ వల్లభుడు కక్కన శబరి పూజ గైకొన్నవాడు వెక్కసమైన పైడి పైడివిల్లు అమ్ములవాడు రక్సులవైరి దశరథనంద నుండు శరథి గట్టినవాడు చాయనల్లని వాడు ఇరవై సుగ్రీవాదుల ఏలినవాడు సరి భరత శత్రుఘ్న సౌమిత్రి సేవితుడు అరిది మునులకు అభయమిచ్చినవాడు కౌశల్యాత్మజుడు అయోధ్యాపతయినవాడు వట్టి తారక బ్రహ్మమై కుండేటివాడు పుట్టుతో వరములిచ్చే కోనేటి దండవాడు పట్టపు శ్రీ వెంకటాత్రి పరిగినవాడు